అక్కడ ఏదో అడ్డం వస్తుంది ఎందుకని నీకు సమయం ఇస్తే నేను ఆ పరిణామం పొందాలంటే సమయం ఇవ్వాల్సిందే నో డౌట్ ఇన్ ఇట్లా జాగ్రత్తగా ఈశ్వరానుగ్రహం నీకు ఈ మూడు మార్గాలలో నీ లక్ష్యం దిశగా నీ లక్ష్యం ఆత్మానందం కాబట్టి బుద్ధిని ఆత్మానంద స్థాయికి పరిణమింపజేసే దిశగా ఇవి ఉపయోగపడతాయి సర అయిపోయా ఫినిష్డ్ చూడండి జన్మరహస్యం చెప్పేసరి ఇక్కడ నేను ఎందుకు పుట్టాను నాయన నువ్వు దేంతో దాంతో అంటుకుని ఉన్నావు ఆ అంటుకునున్నావు కాబట్టి పుడుతున్నావు అంతే సింపుల్ యాజ్ ఇట్ అంటుకుని లేవు పొట్టవైతే ఫినిష్డ్ ఇదే జన్మ రహస్యం కర్మచక్రమైనా కాల చక్రమైనా సరే అంటుకునున్నావంటే పుట్టక తప్పదు నేనే తిప్పుతున్నానండి ఈ చక్రాన్ని అసలు నేను లేకపోతేనండి ఈ రియల్ ఎస్టేట్ ప్రపంచమే లేదు అంటాడు ఒక నేను లేకపోతేనండి అసలు ఇదే అసలు ఏ ఉందండి ప్రపంచం మన చేతిలో ఉందండి మనం చెప్తే అట్టా వింటుందండి అంటాడు ఇంకొక ఆయన ఇలాగా తన సంసారం తన ప్రపంచం తన వ్యవహారాలు తన విషయాలు ఇలా మాట్లాడే వాళ్ళని గోల్డ్ మంచి చూస్తాం అనమాట సరే ఇంకా దాన్ని బట్టి పేర్లు కూడా పెడుతూ ఉంటాం ఆయన అది ఏంటి ఏం కింగ్ అన్నిటికీ కింగ్ ఓకే ఏ రంగం అయితే ఆ రంగంలో కింగ్ అంటూ ఉంటాం ఈ కింగ్ అన్న రాజశబ్దం ఎప్పుడు కూడా తప్పక శిక్షించబడుతూ ఉంటాడు అనమాట అందువల్ల జాగ్రత్తగా ఎప్పుడు దేనినైనా సరే నువ్వు అంటుకుని ఉంటే నిన్న కూడా చెప్పాను లోపల మనకి ఆరు సముచ్చయాలు పనిచేస్తూ ఉంటాయి ఒకటి కామ సముచ్చయం రెండు కర్మ సముచ్చయం మూడు భోగ సముచ్చయం నాలుగు వృత్తి సముచ్చయం ఐదు సంస్కార సముచ్చయం ఆరు వాసనా సముచ్చయం ఆరు సంఘాలు ఉన్నాయి ఈ ఆరు సంఘాలలో ఏదో ఒకదానికి అంటుకుంటాడండి దేనికి అంటుకున్నా జన్మ తప్ప పరమహంస సతీమణి శారదామాత అంటారు పటిక బెల్లం ముక్క నీకు అంటుకుని ఉన్నా అంటుకోవడం అంటే ఏమిటండి ఆశ ఆశాలేహరఖంబు ఆశయే భవనాశయుక్తి ఆశయే ఏ మదిచెరచు అవనీ స్థలిలో ఆశ జన్మకు కారణం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆరు సంఘాలలో ఏ ఒక్క దాని మీద నీకు ఆశ ఉన్నా తె ఈ జన్మలో నేను కుటీచకుడుగా బహుధకుడుగా హంసగా పరమహంసగా దండిగా త్రిదండిగా ఏకదండిగా పరివరాజకుడుగా జీవించలేకపోయానండి అనుకున్నాడు ఒక ఆయన ఏమైందప్పుడు ఈ ఆరు సంఘాల్లో ఏదో ఒకటి అయిందా అవలేదా ప్రతిదీ ఈ ఆరు సంఘాల్లోకి వచ్చేస్తుందండి నేనండి అనాయాస మరణాన్ని పొందాలనుకుంటున్నానండి అంటాడు ఒక నేను ఈ మాట చాలా మన దగ్గర ఉంటా మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రాణం పోవాలండి ఏ కష్టం లేకుండా ప్రాణం పోవాలండి అదేదో వీడి చేతులని ఉన్నట్టు పోనీ వీడి చేతిలో ఉందనే అనుకుందాం అలా ఉండేటట్లుగా వాడు జీవించాలి కదా ఇలా జాగ్రత్తగా గమనిస్తే తిరుగుతూ తిరుగుతూ పోవాలండి అనాయాస మరణం మీద ఎంతో అపేక్ష ఉంటుంది ఈశ్వరుడు మూడు కోరికలు కోరుతుంటాడ మానవుడు ఏమిటవి వినాదైన్యన జీవనం అనాయాసేన మరణం దేంతే తపసాయుధ్యం దేహి మే ప్రభో ఇది ద్వైత మార్గం అంటే అర్థం ఏంటి పోయిన తర్వాత ముక్తి నిమ్మని అడుగుతున్నాడు దేహాంతే తపసాయుధ్యం అప్పుడు ఏం చేసుకుంటావు నీకేం తెలుస్తుంది ఎలా నిర్ణయం అవుతుంది ఇది లాభం లేదు ఈ ఆశ లాభం లేదు ఈ మూడింటిలో వినా దైన్యైన జీవనం అన్నాడండి దీనత్వం లేకుండా నీకు పరిణామం వస్తుందా వస్తుంది ఎప్పుడు వస్తుంది నువ్వు శుద్ధ సాత్వికమైనటువంటి స్థితిలో ఉంటే అంటే దీనత్వం నేను దేని నుంచి వస్తుంది రాగద్వేషాల నుంచి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రపంచంలో ఏ సందర్భంలో అయినా సరే నీకు దీనత్వం లభించిందంటే దాని వెనక నీలో ఉన్నటువంటి రాగద్వేషాలే కారణం రాగద్వేషాలు లేని వాడికి దీనమైన లక్షణం రాదను అలాగే నీలో గనక అనాయాసేన మరణం అంటే ఆయాసపడుతూ మరణం చెందుతాను ఈ శరీరం ఆయాస పోవాలి ఈ శరీరం ఆయాస ఎక్కడికి పోతుంది ఆలోచించి చూడండి అంటే వాడి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాదు అనాయాసైన మరణం బాగా మానవుడు పరిశోధించాలేమో అనిపిస్తుంది నాకు వైద్య పరిభాషలో కూడా పెయిన్లెస్ డెత్ అంటూ పెయిన్లెస్ డెత్ అంటే ఏమిటో తెలియదు మనకి కానీ మృత్యుఘంటికలు మ్రోగినప్పుడు మాత్రం కృష్ణ సర్పం శత కృష్ణ సర్పద్రష్టత లభిస్తుంది అంటారు నల్లని పాములు ఓ